దనేటివారెవ్వరు కడలనుండి సేదదేరిచి నీవేమి చేసినానో చెల్లును చక్కక బ్రహ్మాది దేవతలకు నాయకుడవు మక్కు శ్రీసతికి మగడవు చక్కని మరి చంద్రసూర్య నేత్రుడవు ఉప్పుమీరి నీవెట్లా నుండినా అమరును కాముని కన్నతండ్రివి కడు చక్కదనమున ఆముకొన్న ఎట్టి చక్రాయుధుడవు గరుడవాహనుడవు. వేమరు నీ వెటువలే వెలసిన అమరును అందరిలోపల నుండే అంతర్యామివి నీవు చందమైన పరబ్రహ్మస్వరూపుడవు ఎందును శ్రీవేంకటాద్రి నిరవైనవాడవు అందిమమ్ము నేలితేను అన్నిటా అమరును